ం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం మంగళం గురుదేవాయ మహనీయుత్మని సర్వలోకరణ్యా సాధురోపాయ మంగళం హరి హ రామ హరే రామ సౌండ్ పెంచు సౌండ్ పెంచు రామ రామ హరే హ హ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హ రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే Hare shambho hare shambho hare shambho hare bramho shambho shambho hare hare shambho hare hare hare vithala har vithala. Vithala, vithala hare vithala hare vithala vithala har hare, hare. hare ranga hare ranga hare ranga hare ranga ranga ranga hare hare hare hare hare hare hare rama hare rama hare rama hare rama rama rama, rama hare hare ృ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే శంభో హరే శంభో శంభో శంభో హరే హరే హరే విఠలా హరే విఠలా విఠలా విఠలా హా హా రంగ రంగా హరే హరే హరే రంగా హరే రంగా రంగ రంగా హరే హరే గోవిందోపాలరి హోవిందో హరి హ గోవిందర రా గోపాల హరి హ రాం రామ్ గోపాల్ హరి కరుణాని యోగం ఆరవధ్యాయం నిర్వాణ ప్రకరణం నిన్నటి జనం వశిష్ఠ మహర్షి చెప్పిన ఆఖ్యానం చూడాల ఉపాఖ్యానం ఆ విషయం మీకందరికీ జ్ఞాపకం ఉంటుంది సర్వత్యాగం భర్త అయినటువంటి శిఖిధ్వజుడు శాస్త్ర విచారణ చేస్తున్నప్పుడు అంతా వదిలితే మోక్షం వస్తుంది అని కనిపించింది అక్కడ ఒక వాక్యం సర్వత్యాగేనైవ మోక్ష సర్వత్యాగం అంటే వారికి సరిగా అర్థం కాలేదు బాహ్య వస్తువుని మాత్రం వదిలిపెట్టారు రాజ్యం వదిలేశాడు భార్య బిడ్డలు కుటుంబం సంపదలు అన్ని వదిలేసి ఏకాంతమునకు వెళ్ళాడు పద్దెనిమిది సంవత్సరాలున్నా ఏం ఉపయోగం లేకపోయింది ప్రోగ్రెస్ లేదు ఏదో మామూలుగా లాంఛనంగా కొన్ని కొన్ని క్రియలు చేస్తున్నారే కానీ హృదయం మారలేదండి హృదయ పరిణామం ఇది చాలా ముఖ్యం ఈ ప్రోగ్రెస్ లేకుండా జనులు చాలామంది పై పైన ఏదో పూజలు పునస్కారములు ఇవన్నీ చేస్తున్నారు ఏదో కొంత పుణ్యం లభించవచ్చును కానీ లభిస్తుంది కానీ ఈ మోక్షం రావాలంటే విచారణ హృదయంలో ఉండేటువంటి మాలిన్యం తొలక్కపోతే ఎప్పుడూ ఆ సాక్షాత్కారం కలగనే కలగదండి మురికి లోపల ఉన్నంతవరకు సూక్ష్మ శరీరం చాలా కలుషితంగా ఉన్నప్పుడు ఉన్నంత వరకు కూడా ఆ ఉన్నటువంటి పరమాత్మ గోచరించదండి అర్థంలో ముఖం కనిపించినట్టు కనిపిస్తుందండి ఇక్కడ ఈ అనుభవ స్థితిలో దాని పేరే సమాధి స్థితి అంటారు చాలా ప్రయత్నం చేసి పుష్టి పడతారండి ఇంద్రియములతో యుద్ధం ఇంద్రియములతో యుద్ధం విశ్వామిత్రుడు చేసిన యుద్ధం నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం చేశాడు కానీ ఇంద్రియములు జయించే వరకు కూడా మొదట్లో రాజర్షిని అంటారు ఎవరు వశిష్ఠులు దానితో తృప్తి పడలేదు ఆఖరికి బ్రహ్మహర్షి ఆ వశిష్ఠుల ముఖత ఈ పదం రప్పించుకున్నాడు అండి ఎవరు విశ్వామిత్రుడు కొద్దిసేపు బాగా తపస్సు చేయటం మళ్ళా ప్రపంచానికి రా రావటం వ్యవహారంలో పాల్గొనటం మరల ఇంకా నాకు పూర్ణమైన పరిపాకం కలగలేదని మరల ఏకాంతానికి వెళ్ళటం ఈ విధంగా చాలా కృషి చేశాడండి ఎవరు విశ్వామిత్రుడు మొట్టమొదట్లో ఆ వశిష్ఠులతో యుద్ధానికి వచ్చారు ఇది కామధేను ఆ కామధేను విషయంలో ఆ కొచ్చింది ఆ అప్పుడు యుద్ధానికి దిగాడు క్షత్రియుడు మహారాజు అప్పుడు తన యొక్క క్షాత్రం చూపించుకున్నాడు ఎవరు విశ్వామిత్రుడు కానీ ఏం ఉపయోగం లేకపోయింది తాను విడిచిన అస్త్రములు శాస్త్రములు దూరంగా కింద పడిపోతున్నాయి వశిష్ఠులు వారి ఒక యోగదండం యోగదండం పట్టారండి ఎవరు వశిష్ఠులు వారు బ్రహ్మదండం ఆ యోగదండం పట్టేటప్పటికి దానికి సమీపంలో కూడా రావటం లేదండి ఈ దూరంగా పడి మొక్కలు మొక్కలు అప్పుడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపడిపోయి ఈ వాక్యం చెప్తాడు దిక్ క్షత్రబలం అది క్షత్రియ బలం మనకు ధిక్కారం ఈ క్షత్రియబలం ఫిజికల్ ఈ స్ట్రెంగ్త్ దేనికి ఉపయోగిస్తుంది క్షత్రియేజో ఆ నిజంగా ఆ బ్రహ్మశక్తి ఆ ఆత్మశక్తి ఆ దైవశక్తి ఆ పారమార్థిక శక్తి ఇది ఆ ప్రపంచంలో మహాశక్తివంతమైంది ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాతాని మే మే నా యొక్క అన్ని అస్త్రములు కూడా ఏకైనా బ్రహ్మదండేనా ఒక్క బ్రహ్మదండంతో అన్ని మొక్కల మొక్కలైపోతున్నాయి ఆహా ఆ వశిష్ఠుని యొక్క శక్తి ఎంత అపారమైందని అప్పుడు ఆశ్చర్యపడతాడనిది ఈ బ్రహ్మబలానికి ఎంత చక్కకి ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి ఆధ్యాత్మిక శక్తి వారేమి అస్త్రములో చల్లేదు శస్త్రములో చల్లేదు ఊరికట్ట బ్రహ్మదండం అంటే తాను ఎప్పుడు కూడా ఇక్కడ యోగదండం పెట్టుకుని ధ్యానం చేస్తుంటారు వశిష్ఠులు వారు దాన్ని ఊరికే పట్టుకున్నాడని అంతే దయమే చేయలే యుద్ధమే చేయలే ఇటువంటి హేమహేమీలంతా కింద పడిపోయినారంటే విశ్వామిత్రుడవంటి వారు దిక్షత్రయ బలం బ్రహ్మతేజో బలం బలం బ్రహ్మతేజో బలం అదే యథార్థమైనటువంటి బలం ఏకేన బ్రహ్మదండేనా సర్వాస్త్రాతాని మే ఇది రామాయణంలో శ్లోకం అండి ఈ వాక్యం చెప్తారు చాలా అద్భుతమైనటువంటిది ఇది లోకానికి పరమ ప్రమాణం అందులో విశ్వామిత్రుడు చెప్పాడంటే సామాన్యం అండి ఎంతో అనుభవం పొంది ఈ భౌతిక బలంలో ఎంతో ఆరితేరాడండి ఎవరు విశ్వామిత్రుడు ఏం లాభం అక్కడికి అంత ఈ ఆధ్యాత్మిక బలం గొప్పదని మళ్ళా ఏకాంతములకు వెళ్ళి ఇంద్రియములతో కుస్తీ యుద్ధం చేసి ఆఖరికి జయిస్తాడండది జయించే బ్రహ్మర్షి అనిపించుకున్నాడు ఇప్పుడు కూడా వారి గోత్రం ఈ బ్రాహ్మణ సంబంధంగా ఉంటుందండది ఆ గోత్రం ఎందుకంటే బ్రహ్మర్షి అయినాడు వారి ముఖత ఆ పదో తెప్పించుకున్నాడండి ఎంత కృషి మీరే ఆలోచించుకోండి కనుక సర్వత్యాగం అంటే ఊరికే బాహ్య వస్తువులను త్యాగం చేయటం కాదు అట్లా గనక మోక్షం వచ్చేటతే అందరూ వదిలి ఎక్కడో ఏకాంతానికి పోగలరు కానీ పోయినా కూడా ఉపయోగం లేదు ఆ లోపల సూక్ష్మ శరీరంలో ఉండే మాలిన్యం దాంట్లో ఉన్న దుర్గుణాలు దాంట్లో ఉన్న దుర్వృత్తులు దురభ్యాసములు ఈ వాసనలు తొలగందే మానవుడికి ఎప్పుడు మోక్షం కలగదది అదే బాధ చేస్తుంది జీవుణ్ణి ఆ వాసనలు తొలగటమే మన ప్రయత్నం ఇంకేం లేదండి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో జీవుడు చేసే ప్రయత్నములన్నీ కూడా టు ప్యూరిఫై ది హార్ట్ అంతే అనేక జన్మల నుంచి ఇక్కడ పేరుకుపోయినటువంటి ఒక రోజు ఒక సంవత్సరం కాదండి జన్మాంతరస్థితి ఈ ప్రపంచం ఇప్పటిది కాదంటారు ఎవరు వశిష్ఠులు జన్మాంతర శాభ్యస్త రామ సంసార సంస్థితి సా చిరాభ్యాస యోగేన వినాన క్షీయతే కొరకాలం అభ్యాసం చేయమంటారు కొందరు త్వరపడతారు ఏమంటే మోక్షం పొద్దున వస్తుందా సాయంత్రం వస్తుందా అంటాను సాధన సరిగా చేయరు మోక్షం మాత్రం ఎట్లా వస్తుంది పతంజలి మహర్షి ఏం చెప్పినారంటే తీవ్ర సంవేగానా ఆసన్నహ ఇది పతంజలి యోగ సూత్రం తీవ్ర సంవేగానాం ఆసన్నహ తీవ్రమైనటువంటి సాధన ప్రయత్నం అనుష్ఠానం చేసేవారికి ఆసన్నహ మోక్షం దగ్గరగానే ఉంటుంది భగవద్గీతలో కూడా ఇటువంటి వాక్యాలు అనన్యచేత సతతం స్మరతి నిత్యశ తులభ పాార్థ నిత్యుక్త సులభ అంటాడు ఆ పొందడం చాలా తేలిక ఎవరికి సోమరులకు కాదు బద్దకం ఉన్న వాళ్ళకి కాదు ప్రయత్న రహితులకు కాదు ఎవరు చక్కగా ప్రయత్నం చేస్తున్నారో వారికి నేను సులభంగా ప్రాప్తం అవుతాను అని గీతలో చెప్పలేదండి అనన్యేతాహ సతం వ్యోమాం స్మరతి నిత్యసం సులభ పాార్థ ఆ కాబట్టి ప్రయత్న అనుష్ఠానం మానవుడు విడవకుండా చక్కగా చేస్తుంటే ఆ సన్నహ ఆ పరమాత్మ దగ్గరలోనే ఉంటాడు అది అని పతంజలి చెప్పలేదండి తనగా మనం బాగా ఆత్మవిచారణ చేసుకుని కొంత పుణ్యం సంపాదించుకొని వైరాగ్య భావన కలిగి ఏకాగ్ర చిత్తంతో ప్రతిదినము కొద్దిసేపయినా కనుక అనుష్ఠానం చేస్తుంటే తప్పకుండా హృదయం మారిపోతుందండి ఇప్పుడు అట్లా జరుగుతున్నదా చెప్పండి ఎన్నెన్నో విషయములు శ్రవణం చేస్తున్నారు కానీ హృదయం మారటం లేదండి హృదయం మారటం నిజాయితీకి ఎక్కడ స్థానం ఉంది చెప్పండి అది ఆ నిజాయితీకి ఏమైనా స్థానం ఉందా సత్యమునకు ఏమైనా ప్రచారం ఉన్నదా చెప్పండి నీతి నియమాలు ఎవరైనా ఎక్కువగా అనుష్ఠిస్తున్నారా లేదు కదా జనమంతా జనంలో చాలా మంది ఈ వ్యామోహంలో పడిపోయి మాయా ప్రవాహంలో పడిపోయి తన హృదయం ఎట్లా ఉంది అపవిత్రమైందా ఏమైనా మార్చుకుంటావా అనేటువంటి విషయం వారికి ఆలోచనకే రావటం లేదండి ఏదో వ్యవహారంలో గడిపివేయటం తప్ప కాలం ముస్సులు అనే పేరు మీరు విన్నారు కదండి ముస్సుని ఎవరు తెలుసు ఇటలీ ఇటలీకి డిక్టేటర్ అంటే సర్వాధికారి పూర్వం అండి ఇప్పుడు కాదు హిట్లర్ ఆ టైంలోనండి ముస్సలిని ఇటలీకి పెద్ద నాయకుడు డిక్టేటర్ నియంత నియంత్ అంటే డిక్టేటింగ్ ఆయన మాటకి తిరుగులేదండి ఆ అటువంటి ఆ ముసలని ఒకనాడు ఒకనాడు తన పెద్ద పెద్ద ఉద్యోగస్తులు తన తన రాజ్యంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు వీళ్ళందరినీ ఆహ్వానం చేశాడు డిన్నర్ డిన్నర్ అంటే విందు విందుకి ఆహ్వానం చేశాడు పెద్ద పెద్ద టేబుల్స్ వేశారు దాని మీద ప్లేట్లన్నీ పెట్టారు ఇది పలహారములు ఇవన్నీ వడ్డించడానికి అందరూ చాలా పెద్ద ర్యాంకు లో ఉన్న వాళ్ళండి చిన్న చిన్న వాళ్ళు కాదు వాళ్ళందరినీ దాదాపు ఒక నూరు మందిని ఆహ్వానం చేశాడు ఈ విందుకండి అందరూ చక్కగా టేబుల్స్ మీద కూర్చున్నారు రౌండ్గా ఉందండి ఆ టేబుల్స్ అన్ని రౌండ్ ఏర్పాటు చేసినారు మధ్యలో ఏం పెట్టారు చూస్తున్నారు ఒక బళ్ళ పెట్టి ఆ బళ్ళ మీద అలంకారం కోసం ఒక బంగారపు పళ్ళెం ఒక బంగారపు పళ్ళెంలో ఒక వజ్రం ఆ తగధగ మెరుస్తున్నటువంటి ఒక వజ్రం పెట్టారండి అలంకారం కోసం ఆ వజ్రం ఎంత విలువ కలిగో తెలుసు కొన్ని లక్షల రూపాయలు ఖరీదవుతుంది ఆ వజ్రం ఇక బంగార పళ్ళెం చెప్పనక్కర్లేదు అది చాలా విలువైనది ఆ మధ్యలో టేబుల్ పెట్టి దానిమీద ఒక పళ్ళెం దానిమీద ఈ వజ్రం పెట్టారండి దేనికంటే అలంకారం ఈ డిన్నర్ పార్టీకి ఇది ఒక శోభిస్తున్నదండి దగదగ మెరుస్తుంది ఇది రాత్రి పూట ఈ విందు జరిగింది రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్య ఆ ప్రాంతంలో ఏమైందో తెలుసు తందరూ చక్కగా తింటున్నారు పలహారం తీసుకు తింటున్నారు విందులో అకస్మాత్తుగా కరెంటు పోయిందండి అకస్మాత్తుగా కరెంటు పోయింది చీకటి అంధకారమయం అయిపోయింది అక్కడ ఆ చోటు ఆ డిన్నర్ పార్టీ జరిగే చోటు అండి అయిపోయింది మరల కొద్దిసేపటికి అండి లైట్ వచ్చిందండి కరెంట్ వచ్చేసింది వస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది ఏమిటంటే ఆ మధ్యలో పెట్టినటువంటి బంగారపు పళ్లెంలో వజ్రం ఉన్న మహా విలువ కలిగింది అది లేదండి అది గలంత ఈ చీకట్లో ఎవడో కొట్టేశాడు అండి అందరూ పెద్ద పెద్ద ర్యాంకులో ఉండేవాళ్ళు అక్కడ ఉద్యోగస్తులంతా ఈయన డిక్టేటరు ఆ వజ్రం పోయిందండి అది ఆశ్చర్యం కలిగింది ఎవరికి ముసలని రే ఇంత విలువ కలిగింది ఒక్క నిమిషంలో పోయింది ఇది ఎవరు తీసుకున్నారు అందరు ఇక్కడే ఉన్నారు కదా అందరూ పెద్ద మనుషులు కదా మరి ఎవరి మీద మనం ఆరోపణ చేస్తాం అని నిలబడే చెప్పినారు ఓ మహాత్ములారా ఓ పెద్దలారా ఇది వజ్రం అనేది కనిపించలేదు కరెంటు పోగానే అది అదృశ్యం అయితే ఫలాను వారు తీశారని నేను ఒకరి మీద ఆరోపణ చెయ్యను ఎక్కడో పోయింది ఎవరో తీసుంటారు ఫలాను వారు తీశారని నేను చెప్పను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసండి నిజాయితీని పరీక్షించాలి నేను మళ్ళీ కరెంట్ లైట్ ఆఫ్ చేస్తాను ఆ వస్తువు తెచ్చి చీకట్లోనే పెట్టేయండి ఫలాను వారని తెలియదు ఎవరికి అప్పుడు ఎవరి మీద ఆరోపణ చేయటానికి లేదు చీకటి లైట్ ఆఫ్ చేస్తాను ఎంత టూ మినిట్స్ రెండు నిమిషాలు లైట్ ఆఫ్ చేస్తాను ఎవరు తీసుకున్నారో మర్యాదగా తెచ్చి అక్కడ పెట్టండి అన్నాడండి ఎవరు ముసులని లైట్ ఆఫ్ చేశాడండి మళ్ళీ రెండు నిమిషాలు అయిన తర్వాత లైట్ వేస్తే ఆ బంగారలెం కూడా కొట్టేశాడండి రామ రామా ఎట్లా ఉందో చూడండి ప్రపంచం యొక్క పరిస్థితి పాప ఆయనదో నిజాయితీ పరీక్షించాలనుకుంటే శుద్ధంగా గొరికి వదిలిపెట్టారండి వాడు ఈయన గారికి ఆ ఇట్లా ఉంటుందండి ప్రపంచ పరిస్థితి ఏవైనా కొంచెం మార్పు పవిత్రత ధర్మం న్యాయం నీతి దానికి ఏవైనా చోటు ఉందా చెప్పండి అది కనుక జీవితంలో మానవుడు బాగుపడాలంటే ఇది ఒక్కటే లక్షణం అండి దైవ సాక్షిగా పరమాత్మ నాలో నివసిస్తున్నాడు వారి సమీపంలో పాపం చేయటం నాకు ధర్మమేనా అని బాగా ఆలోచించాలండి శాస్త్రంలో ఇదే విషయం చెప్పినారు ఆ ఏకోహమస్మితి చం నేను ఒక్కడే ఉన్నానని అనుకుంటున్నావు శుద్ధ తప్పది ఆ నువ్వు అక్కడే కాదు నీ పక్కన పైన కింద లోపల ఒక మహాత్ముడు ఉన్నాడు ఆ ఎవరు పరమాత్మ ఏ కోతిత్వం హృతయం వేచ్చి ఈ హృదయంలో వారిని తెలుసుకోవటం లేదు గీతలో చెప్పలేదండి ఇదే వాక్యం ఇదే పదాలు కవిం పురాణం సమను ఎనిమిదవధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలో పరమాత్మను గురించి ఈ విధంగా చెప్పారు ఇటువంటి వారు కవ్యం పురాణం పురాణం అంటే శాశ్వతమైనటువంటి వారండి అటువంటి వాటిని పక్కనే పెట్టుకుని నువ్వు పాపం చేస్తున్నావు ఇది అన్యాయం కదా అంటారు నేను ఒక్కడే ఉన్నాను ఎవరు చూడటం లేదు నేను చేసే పిచ్చి పని అని చెప్పి అనుకుంటున్నాడు ఇట్ ఈస్ రాంగ్ అది ఒక విట్నెస్ సర్వధి సాక్షి భౌతం సమస్త బుద్ధులకు సాక్షిగా ఉండి చూసేటువంటి మహానుభావుడి పక్కనే ఉంటే ఔ కెన్ యుట్ సిన్ అంటున్నాడు ఏ కోహమస్ అంటే పాపం సాక్షి పక్కనే ఉంటే నువ్వు ఎట్లా పాపం చేయగలవు అని చక్కగా కనుక ఎవరైనా పాప పాప భీతి ఉండాలనేది పాపభీతి జీవుడు ఏ పాపం చేస్తే యమలోకంలో ఏ శిక్ష లభిస్తుందో ఒక చిన్న పుస్తకంలో ఉందండి దాని పేరు యమలోక వార్తలు యమలోక వార్తలు దానిలో ఏ పాపం చేసుకుంటే యమలోకంలో ఏ దుఃఖం ఏ శిక్ష మానవుడు పొందుతాడో విష్ణు భగవానుడు గరుత్మంతునికి చెప్పారండి దాని పేరు గరుడ పురాణం గరుడ పురాణం ఇది ఈ గరుడ పురాణం ఒక ఆచారం ఉందండి ఇళ్లల్లో ఏమిటంటే ఇది ఎప్పుడు చదవరండి ఎవరైనా చనిపోతే చదువుతారండి ఇళ్లలో ఎవరైనా చనిపోతే అప్పుడు గరుడు పురాణం చదువుతారు ఆ కానీ నా సలహా ఏమిటంటే అందరూ బతికున్నప్పుడే చదవండి శుభ్రంగా లేకపోతే ఇంటూ చనిపోతే ఆ గొడవ ఏడుపుల్లో ఈ గరుడు పురాణం ఏమైనా అర్థం అవుతుందా చెప్పండి శాంతంగా ఉన్నప్పుడు చక్కగా చదవండి అది ఈ ఆచారాలన్నీ కొన్ని కొన్ని ఆలోచన చేస్తే చాలా హోప్లెస్ గా ఉన్నాయండి అది కనుక అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇటువంటి గ్రంథాలు గనక చదివితే ఈ పాపభీతి కలుగుతుంది ఆ యమలోక వార్తలు అనే దాంట్లో విష్ణు భగవానుడు ఈ గరుత్ చక్కగా చెప్తాను నాయన ఈ పాపం చేస్తే ఈ దుఃఖం అని ఏ ఓ ఒకనాడు ఒక పాపండి నరకలోకంలో సలసల సలసల కాగేటువంటి నూనె ఆ నూనెలో పడి నానావస్థ పడుతున్నాడు అండి బాధపడిపోతున్నాడు ఏది బాగా కాగిన నూనెలో పారేశారు వాడిని గెల అప్పుడే యమధర్మరాజు ఈ నరకం అంతా సూపర్వైజ్ చేస్తున్నాడండి అంత తిరిగి చూస్తున్నాడు సరిగా ఈ నూనె దగ్గరికి వచ్చాడండి వీడు కాగిపోతున్నాడు సలసల నూనెలో బాధపడుతున్నాడు అక్కడ ఆ పక్క నుంచి పోతున్నాడు యముడు ఆ యముడు గారు వీడు ఈ నూనెలో పడే అవస్థ పడుతున్నాడే ఆ యముడు గారు దండం ఆ మీకేమైనా గుండెకాయ ఉన్నదా అని అడిగాడండి ఏవైనా కరుణ దయా ఉన్నదా నాబోటోళ్ళనిట్ట బాధ పెట్టడం నీ పని అని అడిగేశాడండి ఎవరు ఈ పాపి ఆ నూనెలో బాధపడేటువంటి అప్పుడు యముడి గారు ఎంత చక్కని వాక్యం చెప్తారు చూడండి ఆ నరకే పచ్చమానంతులేశం క్లేశం అంటే దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఆ కేశవుడు అంటే నారాయణమూర్తిని నీ జీవితంలో ఒక్కసారైనా ఎందుకు చింతన చేయలేదని అడిగాడు నా తప్పే ఉందినైనా నువ్వు ఈ నీ కర్మ ఈ విధంగా నీకు బాధ కలువు ఆ ఏదో భగవంతుని మరిచిపోయినావు చైరాని పనులన్నీ చేసినావు కాబట్టి దానికి ప్రతిఫలంగా ఈ దుఃఖం శాసనం ఆ విశ్వ శాసనం ఇట్ ఈస్ అ లా నో బీ కెన్ అవైడ్ ఇట్ ఆ లాని ఎవరు కూడా ధిక్కరించలేరు ధిక్కరిస్తారా దే మస్ట్ సఫర్ అంతే కాబట్టి నేనేం చేసేది నాయన అంటాడు చోడు నరకే పచ్చమానంతో నరకలోకంలో బాధపడేటువంటి ఆయనతో పరిభాషితం యముడు గారు ఈ ప్రకారంగా చెప్పారు ఏమనితో దేవ కేశను పోతే పోగొట్టేటువంటి కేశవుణ్ణి నీ జీవితంలో ఒక్కసారి స్మరణ చేయలేదు పుణ్యమును సంపాదించలేదు పాపమును ఎక్కువగా సంపాదించినావు దానికి నేనేం చేసేది నాయన అనుభవించవలసిన శాసనం అంటాడు కాబట్టి ఎవరికైనా ఇటువంటి బాధలు తప్పకుండా కలుగుతాయి వారు కనుక పాపం చేసినారంటే ఎందుకు వచ్చింది ఎప్పుడు అమూల్యమైనటువంటి మానవ జన్మ వచ్చి ఇటువంటి పాపం మూట కట్టుకోవటానికి ఆ చెప్పండి పాపమును పోగొట్టడానికి వచ్చిందండి ఇదివరకు తెలిసో తెలియకో అనేక జన్మల్లో మూట కట్టుకున్నటువంటి పాపాన్ని ధ్వంసం చేయటానికి జన్మ వచ్చింది దేని చేత జ్ఞానమనే అగ్ని అపి చే పాపే అపిదురాచారో అంటాడు మహాదురాచారములు చేసినప్పటిని ఆయన ఇప్పుడు పుణ్య మార్గంలోకి వస్తే రహితం అయిపోతుంది అంటారు ఇంకొక చోట ఏం చెప్తారు సముద్రం పాప సముద్రం ఉన్నప్పటికీ కూడా ఆయన భక్తి నావ తెచ్చుకుంటే అవలీలుగా దాటవచ్చు ధైర్యం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మను ఆయన పుణ్యమును సంపాదించండి ధర్మమును ఆచరించండి ఈ పాపం కూడా ఎగిరిపోతుంది ధూళి వల్ల ఎగిరిపోతుంది అంటాడు ఎవరైనా చేస్తున్నారా చెప్పండి పుణ్యం సంపాదిస్తున్నారా దాని కొరకు వచ్చిందండి జీవితం జ్ఞానం అనేటువంటి అగ్నిని సంపాదించడానికి వచ్చింది అది కనుక సంపాదించుకుంటే అనేక కోట్ల గొలిది జన్మల్లో ఉన్నటువంటి సంచిత కర్మ ఆ సంచిత కర్మ అనే కూడా నాశనం అయిపోతాయి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో యథాంసమిని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్ కురు తథా అది ఈరోజు నూతనమైన ఉపాఖ్యానం నిన్న ఉపాఖ్యానం పూర్తయింది ఈరోజు విద్యాధర ఉపాఖ్యానం విద్యాధర ఉపాఖ్యానం విద్యాధరులు ఈ దేవతల్లో ఒక తరగతి విద్యాధరులు యక్షులు కిన్నరులు హింపురుషులు గంధరులు ఈ రకరకాలుగా ఉన్నారు ఈయనొక మహారాజు అండి ఎవరో ఒక విద్యాధరుడు ఎంతకాలం రాజ్యమును పరిపాలించాడంటే నూరేళ్లు కాదండి కొన్ని వేల సంవత్సరాలు వేల సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడు ఎవరో ఒక విద్యాధరుడు అన్ని ఎన్ని సుఖాలు అనుభవించాలో అనుభవించాడండి కానీ కాని చివరికి ఈ అనుభవం చెప్తున్నాడు భుక్త వర్ష సహస్రా దుర్భోగ పటలేమిభ పర్యంతం తృప్తి రూపజాయతే ఎన్ని సుఖాలు అనుభవించాను తెలిసిన చీమ మొదలుకొని బ్రహ్మదేవుడు వరకు చూడండి పిపీలి బ్రహ్మ పర్యంతం వరకు ఉన్నటువంటి సమస్త సుఖాలు నేను అనుభవించేశాను కానీ నతృప్తి రూప జాయతే నో సాటిస్ఫాక్షన్ ఇన్ని పొందినప్పటికీ నాకేం తృప్తి కలగటం లేదంటాడు ఆశ ఈ ఆశకు మితం లేదు ఏదైనా ఒకటి అనుభవించాం అక్కడ ఫుల్ స్టాప్ ఉండదండి కామ కామా పెడుతుందండి ఆశ నాయన ఇంకోటి అనుభవించు కో అదైన తర్వాత ఫుల్ స్టాప్ లేదు మనోరథా నాన్న సమాప్తి రస్తి నిన్న సౌభరి చెప్పిన వాక్యం సౌభరినే తపస్సు అండి ఎంతమందినో పెళ్లి చేసుకుని బ్రహ్మాండంగా సంసారంతా ఈదులు ఆడుకుంటూ ఆఖరికి కుమారులు కలిగినా తృప్తి కలగలేదండి కుమారుడు కలిగితే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకూడదు లేదు మనవడు కలగాలి అంటాడు మనవణ్ణి ముఖార విందం చూడాలి కోని మనవడు పుట్టాడా ఇంకా ఆయుధ్యాయం ఉంటే ముని మనవణ్ణి కూడా చూడాలంటాడు ఈ విధంగా ఆశలకు అంతు లేదండి అది మనోరథ నాన్న సమాప్తి ఒక చోట ఒక చిన్న వార్త నేను చదివానండి ఒక చిన్న ఘటన సంఘటన ఒక చోట రాసింది ఏమనగా ఆ ఒక ఆయన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకున్నట్టండి ఎందుకో ఇదో వరాలు కోరుకోటానికి వరాలు కోరుకోట బ్రహ్మదేవుడు ప్రత్యక్ష ఏం చెప్పాడు తెలిసిన ఈయన వారకం చూచాడండి ఈయన ఏదో చాలా కోరేట్టుగా ఉన్నాడు అని బ్రహ్మదేవుడు ముందుగానే షర్తు పెట్టాడు నాయన ఒక్క వరం అంతే తినేష్ ఒక్క వరం కంటే నేను ఎక్కువ ఇవ్వను కావాలంటే ఒక్క వరం కోరుకోను ఈయన గుండెలో రాయి పడినట్టు అయిపోయిన నారాయణ ఎన్నో వరాలు కోరుకోవాలని ఈయన ప్రార్థన చేస్తే దేవుణ్ణి ఆయన వచ్చి ఓన్లీ వన్ అంటాడని అప్పుడు ఈయన ఇంకా విధి లేక కోరాడు ఏమిటి ఓ బ్రహ్మదేవుడు గారు ఆ ఆరు అంతస్తుల మేడ నా ముని మనవడతో బంగారపు పళ్ళెంలో భోజనం చేసేటట్టు వరం వేయండి అన్నాడు దానిలో ఎన్ని ఎన్నొచ్చినాయి చూడండి ఆరంతస్తుల మేడంటే పెద్ద భవనం కోరాడు మునిమనవుడితో అంటే ఆయుర్దాయం చూడండి మునిమనవ్వు పుట్టే వరకు వీడు బతికుండాలన్నమాట ఆయుర్దాయం కోరాడండి బంగారైన సంపదలు కోరాడు చూడండి ఒక్క వరం ఏంటి ఒక్క వరంలో నాలుగైదు కలిపాడండి వాడు నేను నా మునిమనవలతో ఆరంతస్తుల మేడ మీద బంగారపు పళ్ళెంలో భోజనం చేసేట్టు వరం ఇవ్వండి అన్నారు దాంట్లో అన్ని కలిసినాయి ఆయుర్దాయం ఏ మునివానవడ పుట్టే వరకు వీడు బతకాలి కదా తర్వాత పెద్ద మేడ తర్వాత బంగారపు పళ్ళెం ఇవన్నీ సంపదలు ఇవన్నీ ఒక్క ఒక్క దెబ్బలో కోరుకున్నాడు ఎందుకంటే ఆయన సింగిల్ వరం అన్నాడు కదా సింగిల్ వరని ఐదారు కలిపేసాడు అండి వీడు ఆ నేక్ ఈ విధంగా ఆశకు మితం లేదు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఆశ అనేది ఒక తాడు ఇది ఒక్కొక్కటి అనుభవిస్తున్న బుద్ధి కొత్త కొత్త మనోరథాం సమాప్తి రషాయుతీ పూర్ణేశు పూర్ణేశు ఆ ఈ కోరికలు ఒక్కొక్కటి అనుభవించిన కొద్దీ పునర్నవానాం నవానాం కొత్త కొత్త ఎన్ని వస్తాయి అండి ఉత్పత్తి సంతి కాబట్టి ఎక్కడో కోరికలు ఫుల్ స్టాప్ పెట్టడం మంచిదండి ఈ రోజు విద్యాధరుడు చెప్పిన వాక్యం ఎంత చక్కగా ఉంది అయ్యా దారిపోయే వాళ్ళు దారి ఎవరైనా అభావైరాగ్యం ఏమి లేనివాడు నేనన్నీ వదిలేనంటే కాదండి ఈయన గారు చూడండి అన్ని అనుభవించి దీంట్లో ఏమి ఉపయోగం లేదంటున్నాడు అది హిస్ స్టేట్మెంట్ ఈజ్ అవర్ అథారిటీ అది ఇటువంటి వాడు బాగా వేల సంవత్సరాలు అనుభవించినటువంటి వారి ముఖత వచ్చినటువంటి వాక్యం మనకి శిరోధార్యం మనకి పరమ ప్రమాణం అన్నది ఏం చెప్పారు భుక్త వర్ష సహస్రాని దుర్భోగ పటలీమిమాం ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం తృప్తిరుపజాయతే బ్రహ్మదేవుల వరకు వచ్చే వరకు ఉన్నటువంటి సమస్త సుఖాలు నేను అనుభవించాను కానీ యూస్లెస్ ఎందుకు పనికి రాకుండా జీవితం వృధా అయిపోయింది వేల సంవత్సరాలు తిన్నా తాగిన అనుభవించిన నతృప్తి రుపజాయతే తృప్తి సాటిస్ఫాక్షన్ లేదండి ఒక సేట్ ఉత్తర ఒక సేట్ అండి ఆ సేటు గారికి నూరెకరాల పొలం ఉందండి నూరెకరాలు నూరెకరాలంటే చాలా ఎక్కువ కదండి ఆ సేటుగారికి ఇంత నేల ఉన్నా తృప్తి లేదండి ఇంకా కొ ఇంకా కొంత నేల కలుపుకుంటామని యోచన చేస్తూ ఆఖరికి ఒక ప్లాన్ వేశాడు పర్వత అనేక పర్వత స్థానాలు ఉన్నాయండి ఇది కొండ ప్రాంతాలు ఆ కొండ ప్రాంతాల్లో కావలసినంత నేల ఖాళీగా ఉంది దానికంత అధిపతులు ఎవరో తెలిసినా కోయ కోయరాజులు అంటే కొండ జాతి వారిలో రాజులు అండి ఏం చేసినాడు తెలుసు పట్టణంలో ఉండేటువంటి రబ్బరు బొమ్మలు చక్కెర బొమ్మలు ఇవన్నీ బుట్టలో వేసుకున్నాడు ఎవరు ఈ సేటుగారు లక్షాధికారి నూరెకరాల పొలం ఉంది చాలకుండా పరిగెత్తుతున్నాడు ఇంకా కొత్త కొత్త నేల కోసం ఏ అంత బుట్టలు వేసుకున్నాడు కోయి రాజుల దగ్గరికి వెళ్ళాడు రాజులు గారు మీ బిడ్డలు మీ పిల్లలు అందరిని రమ్మని చెప్పండి అన్నారు ఓ బంధువులు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసారండి అందరికి చక్కెర బొమ్మలు రబ్బర్ బొమ్మలు పంచిపెట్టాడు ఎవరు ఈ సేటి అందరూ ఆనందపడుతున్నారు ఆహా ఈయవరు అయాచితంగా వచ్చి మా పిల్లలందరికీ విధంగా పలహారాలు పంచుతున్నాడే అనే చాలా సంతోషిస్తున్నాడు ఎవరు కోయి ఆ అంత ఆయన తర్వాత అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికే అని అడిగాడు రాజు కోయి ఏం లేదండి ఇక్కడంత స్థలం వృధాగా ఉంది ఈ పర్వత ప్రాంతం కావలసిన ఎకరాల నేల ఉంది మీరేమి దున్నుకోవటం లేదు మరి ఎవరికైనా ఇస్తే చక్కగా వాడుకుంటారు కదా నాకు ఇవ్వండి నేను లక్షణంగా దున్నుకుంటాను ఏదో పైరు పెట్టుకుంటాను అంటారు నాయన దానికి ఏమైనా అభ్యంతరం ఉందా వృధాగా ఉండేదానికంటే ఎవడో ఉపయోగించుకోవడం మంచిదే కదా మీకు ఎంత నేల కావాలన్నా ఇస్తాను కాని ఒక షరతు రేపు ఉదయం ఇక్కడ గీత ఆ సేటు యొక్క ఆకారం తెలుసు అండి ఎట్లా ఆ నాలుగడుగుల పొడుగండి నాలుగు అడుగుల పొడుగు నాలుగు అడుగుల వెడల్పు చూడండి అంటే ఏమిటి ఒక సిలిండర్ సిలిండర్ మోస్తరున్నాడు అనమాట గుండె రుబ్బురోలు రుబ్బురోలు ఉంటుందే ఆ విధంగా ఉన్నాడు బాగా బలిసి ఆ ఎత్తు నాలుగు అడుగులు వెడల్పు అన్నాడు ఎవరైనా అట్లా ఉంటారా పొట్టివాడు అనమాట పొట్టివాడు బాగా లావెక్కాడు ఇంకేం పని ఉంది తినటం నిద్రపోవటం ఈ విధంగా ఆ ఆ ధనికుడు ఆ సేటుగారండి ఆశ చేత అట్ల పోయి అడిగితే ఆయన షర్తు పెట్టాడు ఏమండి గ్రే పొద్దున్న ఆరు గంటలకి ఇక్కడికి రండి నేను గీత గీస్తాను మీరు దాని మీద నిలబడండి ఒకటి రెండు మూడు త్రీ అంటాను ఇక మీరు బయలుదేరండి ఎంత దూరమైనా నడవండి సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ తిరిగి గీత దగ్గరికి రావాలి ఈ లోపల ఎంత దూరం మీరు నడుస్తారో అదంతా మీరు తీసుకోండి అన్నాడండి అరేది షరత్ ఎంత బాగుంది చూ అసలే ఈయనండి అడుగు పెట్టి ఇంకొక అడుగు పెట్టాలంటే స్థూలకాయుడు కదండి నడవలేక నడవలే అవస్థపడుతుంటాడు ఇప్పుడు చూడండి ఆ శాపి శాచం వెంటబడింది ఏమిటి షరతు ఎంత దూరం వెళ్ళినది నాదే ఆ నేలంతా నాదే మళ్ళీ సాయంత్రానికి ఇక్కడ తిరిగి రావాలి ఇక చూడండి నడిస్తే కొద్ది నేలే వస్తుందని పరుగు మొదలు పెట్టాడు పరుగు ఆ పరుగు మీరు ఒక్కసారి ఊహ చేసుకోండి నాలుగొడుగురు పొడుగు నాలుగొడుగు వెడల్పా సిలిండర్ ఒక సర్కిల్ సైఫర్ సైఫర్ మోస్తరున్నవాడు ఎట్లా పరిగెత్తాడు ఆలోచించండి రామా అవస్థ పడుతున్నాడు చెమట కారిపోతున్నది కానీ ఆశ ఇంత దూరం పరిగెత్తే అంత నేల వస్తుందని రామరామ తిండి టిప్పలు లేకుండా పరిగెత్తాడు దానిలో ఒక చిన్న పిల్ల కాలువ పిల్ల కాలువ ఒకటి వచ్చిందండి దిగి అవతల నెమ్మదిగా ఎక్కితే ఆలస్యం అవుతానే ఒక జంప్ వేశాడు అండి అవతలకి జంప్ కొట్టాడు కింద పడి దొళ్ళాడండి అంతే దొళ్ళి దొల్లి దొల్లి పోతున్నాడు ఒళ్ళంతా దుమ్ము పడింది అయినా ఏమి నేల కింద చూస్తున్నాడండి వాడు ఈ విధంగా ఎవరో నాయన నాయన చెమట కారిపోతుంది కొంచెం మంచి నీళ్ళు తాగా చోరు మూసుకోవాలి మంచి నీళ్ళకి ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు మూడు ఎకరాలు నడుస్తాను నేను అని చూడండి నేల మీద ఆశ చేత దాహం ఇంకొక ఆయన చెయ్యండి కొంచెం అన్నం తినండి నాన్సెన్స్ ఈ టైంలో భోజనం ఒక గంట వేస్ట్ అవుతుంది నాకు ఎన్ని ఎకరాలు నడిచేస్తాను ఈ గంట లోపల అని తిండి మారుకున్నాడు నీళ్లు మారుకున్నాడు చెమట గారిపోతుంది అందులో సామ సన్నవాడైతే ఏదో పరిగెత్తుతాడు రామా వీడు సిలిండర్ అండి వీడు పరిగెత్తలేక పరిగెత్తలేక అవస్థపడుతున్నాడు ఆఖరికి జ్ఞాపకం వచ్చింది చాలా దూరం పోయినాడి ఉ సాయంత్రం మళ్ళీ ఇక్కడికి రావాలి దాన్ని మళ్ళీ వెనక ప్రయాణం పెట్టాడు తిరుగు ప్రయాణం తిరుగు ప్రయాణంలో కూడా ఫోర్ వర్స్గా వస్తున్నాడు తిండి లేదు దాహం నీళ్లు తాగలేదు ఎందుకంటే ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలి నీళ్లు తాగే టైము అని పరిగెత్తుకుంటూ వచ్చే ఆఖరికండి అయ్యా తిండి లేక నీళ్లు లేకుంటే ఎవడైనా ఎట్లా ఉంటాడు చెప్పండి కింద పడ్డాడండి ఇంకా గీత పది గజాలు ఉందండి పది గజాలు ఇంకా గీత దగ్గరికి రాలేదండి సరిగ్గా పది గజాలు ఉండగా కింద పడ్డాడు కింద పడేటప్పటికి చూడండి కోయి వచ్చి నాడి చూచాడండి నాడి చూస్తే ప్రాణవాయువు కాస్త పోయిందండి పోయిందండి ప్రాణమే పోయిందండి వారికి తిండి తిప్పలు లేకుండా అట్లా అందులో స్థూలకాయుడు కదా ఈ విధంగా ప్రాణం పోయింది అప్పుడు కోయిరాజు ఏం చేశాడు తెలిసిన ఆయన పొడుగు కొల్చాడండి ఈయన ఎంత పొడుగున్నాడు సరిగా నాలుగు అడుగులు ఆ సేవకులకు చెప్పాడు గురేనాయన నాలుగు అడుగుల గుంట తవండ్రా అన్నాడండి వాడికి వచ్చిన దక్కిన నేల ఎంతో తెలిసినా నాలుగు అడుగుల నేల దక్కిందండి వాడికి ఇన్ని ఎకరాల మీద వాడు ఆశ పెట్టుకుంటే చివరికి దక్కింది ఏమిటంటే నాలుగు అడుగులు వాడి పొడుగు అంత నేల వచ్చిందండి వాడికి ఆ వాడు ఒక్కడికే కాదండి ఎవరికైనా అంతేనండి ఎవరికైనా వాడి పొడుగు అంతే నేల దక్కుతుందండి ఈ ప్రపంచంలో ఆ దక్కిన అంతైనా వదిలిపెట్టి పోవలసిందే ఇక్కడ చూచారా ఈ ఆశా పిశాచం వల్ల వాడు జీవితమే నాశనం చేసుకున్నాడు ఏదో ఎకరాలు ఉంది కదా ఇంటి దగ్గర చక్కగా దాన్ని దున్నుకుని జీవించవచ్చు లేదండి పిశాచం మనోరథ నా సమాప్తి కోరికలకు అంతులేదని చెప్పి నిన్న చెప్పారు ఈ రోజు ఆయన కూడా అదే చెప్తున్నాడు ఎవరు విద్యాధరుడు భుక్త వర్ష సహస్రాని దుర్భోగపట్రహ్మ స్థంభ పర్యంతం తృప్తి రుపజాయతే ఇంకా వారి వాక్యములు వినండి చాలా చక్కనే అనుభవం చెప్తాడు సామ్రాజ్యం సామ్రాజ్యం అంటే రాజ్యం ఈ రాజ్యమునంతా చాలా కాలం ఏలి పరిపాలించిన సామ్రాజ్యం అంటే రాజ్యం ఈ రాజ్యమునంతా చాలా కాలం ఏలి పరిపాలించినాను తాముక్ణం ఈ విషయభోగములన్నీ చాలా అనుభవించాను భంగ్ పరబలాన్ని శత్రువుని ఓడించాను కెం అపూర్వమవాప్యతే కొత్త వస్తువు నేనేం పొందినాను అంటాడు చోటు ఇంత చక్కని వాక్యం ఎన్నో రాజ్యాలు పరిపాలించినాను ఎన్నెన్నో ఎంతమందో శత్రువులను జయించాను ఎన్నో విషయభోగములు ఇంద్రియ సుఖాలు అనుభవించాను కానీ అపూర్ణమైనటువంటి వస్తువు నేనేం పొందాను ఏం పొందాను చెప్ప భర్త ఇదే విషయం బయట పెట్టాడు అండి ఏమిటి కొత్త కొత్త విషయం ఏమైనా ఆచరిస్తున్నారా మానవులు అని ప్రశ్న చేశాడు నిన్న భోజనం అదే కదండి ఇవాళ నిన్న ఏం తిన్నాడు ఇవాళ తింటు నిన్న ఏం తాగినాడు ఇవాళ తాగుతున్నాడు నిన్న నిద్రపోయినాడు ఇవాళ నిద్రపోతున్నాడు ఇంతే కదా నిన్న కాఫీ తాగాడు ఇవాళ కొత్త కొత్తది ఏమి లేదండి ఏమంటే కొత్త కాఫీలు ఏమైనా ఉంటాయా లేదు నిన్న తాగిన కాఫీ తాగుతున్నాడు నిన్న పోయిన నిద్రపోతున్నాడు నిన్న తిన్న భోజనమే తింటున్నాడు ఆ ప్రశ్న వేసినాడండి రాత్రి సైవ పునస్థైవ నిషయ పునరుక్త భుక్త తినదే తినటం చేసిందే చేయటం చూసిందే చూడటం కొత్తదేమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు పునరుక్త భక్త విషయ సంసారేణితోహామహే నలజ్జామహే సిగ్గు పట్టలేదే జనుడు అరే చేసిద్దేమో అపూర్వమైన వస్తువు ఏమైనా పొందినారా అంత నశించిపోయేటువంటి పదార్థములు పొందుతున్నారే గానే శాశ్వతమైన పదార్థం ఏమైనా పొందినారా అని భర్త నిలదీసి అడిగాడండి ఎక్కడ తన యొక్క శతకంలో వైరాగ్య శతకంలో కనుక మానవుడు ఆలోచించాలి ఈ గంధర్వుడు కూడా ఆలోచిస్తున్నాడు విద్యార్థులు నేను కొత్త వస్తువు ఏం పొందినాను అని అపూర్వమ్య ఇంకా ఒకటి రెండు శ్లోకాలు తన యొక్క అనుభవాన్ని వెల్లడిస్తున్నారు వినాశనం అక్కడ స్టేజ్ మీద శబ్దం అవుతున్నది కొంచెం ైర్భుక్తం భువనత్రయం సమం భస్మ బా నా పూర్వీకులు చాలా మంది వరాలు కోరుకున్నారు బ్రహ్మదేవుని ఇటువంటి వరాలు చెప్పండి నేను చావకూడదు నేను ఆకాశంలో మరణించకూడదు భూమి మీద మరణించకూడదు ఇటువంటి వరాలు కొన్ని దీని పేరు హిరణ్యాక్ష వరాలు అంటారు హిరణ్యాక్షుడు మోస్తరు హిరణ్యకశువుడు మోస్తరు అనేక మంది వరాలు కోరుకున్నారు రావణాసుడు ఎన్ని వరాలు కోరుకున్నాడు కానీ ఏమైపోయినారు వాళ్ళందరూ బూడిలో కలిసిపోయినారే అని చింతన చేస్తున్నాడు వినాశనం నాసీత్వ నాకు చావు రావకూడదు ఇటువంటి వరాలు కోరుకున్న వారు కూడా సమం భస్మ పదంగతాహ కలిసిపోయినారు భస్మం అంటే బూడిదండి భువనత్రయం మూడు లోకములు పాలించిన వారున్నారు కాచరే నైవ సమం భస్మ పదంగత కలిసిపోయినారు ఇక చూ విద్యాధరుడు ఇన్ని సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి ఏ దారికి వస్తున్నాడు చూడండి పూర్ణమైన వైరాగ్యం కలుగుతున్నది ఆఖరికి తెలుసుకున్నాడు ఏమిటో తెలుసినా దేనిని పొందిన ఇక పొందవలసిన వస్తువు ఏది దానిని పొందాలి అది ప్రపంచంలో ఏ వస్తువు పొందినా ఇప్పుడు చూడండి ఒక లక్ష రూపాయలు ఎవడైనా పొందాడు అనుకోండి ఇంకా కొంచెం పొందితే బాగుండు ఆశ ఉంటుందండి ఏదైనా ఒక ఇల్లు ఉంది అనుకోండి ఇంకొక ఇల్లు కూడా ఉంటే బాగుండే అనిపిస్తుంది అది కానీ ఒక్క వస్తువు ఉన్నది ప్రపంచంలో దాన్ని కనుక పొందితే ఇక పొందవలసింది ఏది మిగిలి ఉండదు ఏది పరమాత్మ తొందర యొక్క హృదయంలో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మని కనుక పొందితే ప్రపంచంలో పూర్ణమైనటువంటి ఆనందం పూర్ణ సుఖం దుఃఖరాహిత్యం మానవుడు కలుగుతుంది ఇంకో వస్తువు కోసం పాపులాడడు ఇప్పుడు కళలో కళలో అనేక వస్తువుల్ని వాడు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు మేలుకుంటే మేలుకుంటే ఇంకా కళలో దేన్ని కోడతాడు చెప్పండి అది మేలుకున్న తర్వాత ఈ కళలో ఉండే వస్తువులు ఒక్కదాన్నే మీద దృష్టి పోదండి ఎందుకు చెప్పండి అదన్నీ నశ్వరం అని చెప్పి తెలుసండి వారికి ఆ విషయం ప్రాప్తేన దేనిని పొందినచో ప్రాప్తవ్యం పొందవలసింది ఏది మిగిలి ఉండదు ప్రాప్తేనో భూయ ప్రాప్తవ్యం అవశిష్యతే తత్ ప్రాప్త యత్నమాతి కష్టయా కష్టమైన దాన్ని పొందాలి దేని ఆ శాశ్వతమైన వస్తువుని చూడండి దాన్ని పొందటం కొంచెం కష్టమేనండి ఎందుకంటే ఇంతవరకు అనేక చైరాని పనులు చేసే మనస్సు అంతా ఒక రకంగా పోతుంది కాబట్టి దాన్ని డైవర్షన్ కొంచెం తిప్పేటప్పుడు కొంత అశాంతి కలగచ్చండి కానీ ఫేసిట్ అది దానికి ఎవరు లోపలకూడదండి ఇప్పుడు సామాన్య కూర్చో కొద్దిసేపు గంట అరగంట కూడా కూర్చోలేని వారు ఉన్నారు ఇప్పుడు మీరు కూర్చుంటున్నారు కదా ఒకటిన్నర గంట ఇక్కడ కూర్చుంటున్నారంటే కష్టమే అయినప్పటికీ ఓర్చుకుంటున్నారు కారణం ఏమిటంటే దీనివల్ల వచ్చేటువంటి ఫలితం అద్భుతమైనటువంటిది కాబట్టి కొంచెం కష్టమైనా ఓర్చుకుంటున్నారండి ఆనాడు చూడండి ఒకడు పచ్చ సింహం పచ్చ పొడిపించుకోవాలనుకుని కొంచెం పొడిచేటప్పటికి వాడు ఓర్చుకోలేకపోయినాడు కొద్ది కొద్దిసేపు కనుక ఓర్చుకుంటే ఏమవుతుందో తెలిసిన శాశ్వతంగా సింహం బొమ్మ అక్కడ ఉండేది కదా నాశనం చేసుకున్నాడు కనుక సాత్వికమైనటువంటి సుఖం ఎట్లా ఉంటుందంటే ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఎత్త దగ్గరే విషమివ మొట్టమొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మీరు వదల అది ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం ఇప్పుడు దృష్టాంతం చెప్తాను తిరుపతి వెంకటేశ్వరుల దర్శనం మీరంతా చేసుకున్నారు కదా ఏమండి క్యూలో పోయేటప్పుడు ఎంత టైం పడుతుంది చెప్పండి క్యూలో పోవాలంటే ఒక్కొక్క ఒక్కొక్కసారి అండి చాలా ఆలస్యం అవుతుంది ఎందుకంటే వేల ఆ క్యూలో పోతుంటారండి కానీ ఎవరైనా వెనక్కి వచ్చారా అయ్యో నా కాళ్ళు నిప్పి పుడుతున్నాయని ఎవరైనా వెనక్కి వచ్చారా లేదు ఆ మూల విరాట్ యొక్క దర్శనం ఆ వెంకటేశ్వరుని యొక్క ఆ దర్శనం అమోఘమైనటువంటిది కాబట్టి ఈ కాళ్ళు నొప్పులు ఒక లెక్క అని చెప్పి అట్లాగే నిలబడి నెమ్మదిగా క్యూలో పోతుంటాడని సైతా ఆ కష్టాలను ఓర్చుకుంటున్నాడు అసలు వెంకటేశ్వరుడు ఎక్కడ కూర్చున్నారు చెప్ప ఎక్కడ నిలబడ్డారు చెప్పండిది ఎక్కడున్నారు వారు ఏడు కొండల పైన ఏడు కొండల పైన చేరిపోయినారు ఇప్పుడు బస్సులు వచ్చినాయి కానీ ఇదివరకు నడిచి ఆ మెట్ల మీద పోయేవాళ్ళు మెట్ల మీద పోతే ఒక్కొక్క పర్వతం మొట్టమొదటి పర్వతం తెలిసిన చుక్కల పర్వతం చుక్కల పర్వతం అండి ఓ ఊహ చుక్కలంత ఎత్తు ఉంటుందండి ఆ తర్వాత ఇంకో పర్వతం మోకాల పర్వతం మోకాల పర్వతం అంటే మోకాలకి పని పెడుతుందండి ఆ పర్వతం ఈ విధంగా ఏడు పర్వతాలు దాటెక్కడికి వెళితే అప్పుడు తెలుస్తుంది ఈ కష్టాలు ఇష్టాన్ని కూడా లెక్క చేయడు ఓ పరమాత్మ అనే పాదముల దగ్గరికి వచ్చి వాలే అనని ఎంత ఆనందపడతాడు చెప్పండి కనుక ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ఈ సుఖం చాలా గొప్పదంటాడు మొదట్లో కొంచెం కష్టమైన అనంతమైనటువంటి సుఖం జీవుడికి లభిస్తుంది పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేత ఈ గంధర్వుడు ఈరోజు అదే అంటున్నాడు ఆయన దేనిని పొందిన తిరిగి పొందవలసిందేది మిగిలి ఉండదు దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిందేది మిగిలి గీతలో యజ్ఞాత్వ నేహభూయో జ్ఞాతవ్యం అదే వాక్యం చెప్తున్నారు ప్రాప్తే ప్రాప్తవ్యం కొంచెం కష్టమైనా కూడా అందువల్ల ఈ రోజు ఈ విద్యాధరుని యొక్క అనుభవం అండి ఇంకే పెద్ద స్టోరీ ఏం లేదు కదా ఈ విద్యాధరుడు తాను చెప్పినటువంటి అనుభవం లోకానికి పరమ ఆ దాన్ని పురస్కరించుకుని ఈ రోజు వశిష్ఠులు ఏం చెప్తున్నారంటే నాయన రామచంద్ర జేనుడు ఇటువంటి మహోన్నతమైనటువంటి విషయాలని తెలుసుకోలేక పుడుతున్నారు చస్తున్నారు ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుంటున్నారు నానా బాధలు పడి ఈదుకుంటున్నారు కానీ అసలు విషయం వారికి బోధ పట్టలేదే పుడుతున్నారో చేస్తున్నారు ఏ విధంగా దోమలు పురుగులు ఏ విధంగా ఒక పండులో పుట్టి అక్కడే చచ్చిపోతున్నాయో ఆ ఆ విధంగా వృధా అయిపోతున్నది మహత్తరమైనటువంటి మానవ జీవితం భస్మం బూడిదిలో కలిపేస్తున్నారు అని చూడండి ఈ శ్లోకం జాయంతే చేచ కే జీర్ణ జవర్మాయో మశకాజే మశకం అంటే ఏమిటి చెప్పండి దోమ ఒక ఆ పండులో గాని పుష్పంలో గాని దోమలు అక్కడే పుట్టి అక్కడే చేస్తాయండి ఆ విధంగా ఈ అజ్ఞానులు ఇక్కడ ఈ అమోఘమైనటువంటి మానవ జీవితం పొంది కూడా వృధా చేసుకుంటున్నారు ఇదిగో ఈ దోమలు పురుగులు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి వృధా అయిపోతున్నది అంటాడు జాయంతే చీర్ణ జవా నయ నమోక్షాయ మంకజే కాబట్టి సాధన చేసి ఆ గురువు చెప్పినటువంటి బోధన చక్కగా ఆచరణలో పెట్టుకుని కొంత వివేకం వివేకం ఉండాలండి వివేకం అంటే విచారణ ఈ విచారణ వివేకం లేనందువల్ల కొందరు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారండి సార్ మరి కొందరు ఇప్పుడు తరించాలని కొందరు కుతూహలం ఉంటుంది కానీ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేటువంటిది అందరికీ తెలియటం కొందరు ఏం చేస్తారంటే ఒక్కసారి ఓ ఈ నియమములన్నీ ఈ వ్రతాలు ఇవన్నీ ఒక్కసారి ప్రారంభిస్తారండి ఇది మంచిది కాదండి స్లో అండ్ స్టడీ అది భర్వానుడు ఏం చెప్పాడు నాయనా తొందర పడవద్దు కంగారు పడవద్దు ఈ మనస్సును జయించాలంటే అంటాడు అంటే ఆత్మ సంస్థ చాలా మంది అనేక వ్రతాలు ఇవన్నీ చేస్తున్నారు కానీ కొంచెం వివేకం కలపాలని వివేకం కలపతే ఏమవుతాం తెలుస్తున్నా ఈ వైరాగ్యాలు వ్రతాలు చాదస్తం చాదస్తంగా తయారవుతుందండి అందుచేత ఎందుకు చేస్తున్నాం మనం ఏ విధంగా చేయాలి ఈ విధమైనటువంటి విచారణ చేత మానవుడు ఈ నియమాలన్నింటినీ ఆచరణలో పెట్టాలి కానీ ఏదో గుడ్డిగా గనక ఆచరిస్తుంటే కొంత బ్రెయిన్ గనక కలవకపోతే రకరకాలుగా ప్రవర్తిస్తాడు ఆఖరికి మోక్షం పొందటం మహాకష్టం పొందకపోవటం అట్లా ఉంచండి కొన్ని కొన్ని పిచ్చి చేష్టలు అవలంబిస్తూ ఉంటాడు అండి ఒక ఆయనండి ఇటువంటి ఉపన్యాసానికి వచ్చాడండి వస్తే అక్కడ ఏం చెప్పారు తెలిసిన చక్కగా అనేకమైనటువంటి నియమాలు ఇవన్నీ ఏదో చెప్పారండిది చెప్తే ఆయన చక్కగా గ్రహించి ఇంటికి వెళ్ళాడండి ఇంటికి వెళ్ళి కొన్ని నియమాలు పెట్టుకున్నాడు ఏం నియమాలు తెలుసండి భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అనేటువంటి నియమం పెట్టుకున్నాడు ఆయన కొత్తగా వివాహం అయింది అత్తగారింటికి వెళ్ళాడండి అత్తగారింటికి వెళ్తే అల్లుడు వచ్చాడు దాన్ని బాగా పిండి వంటలు ఇవన్నీ చేసి వడ్డిస్తున్నారండి వడ్డిస్తుంటే చాలు అని అనడండి ఎందుకంటే మౌనం మాట్లాడకూడదు అన్నం దగ్గర మాట్లాడు అయ్యో వడ్డిస్తుంటే పోనీ చాలు అని సైకి చేయొచ్చు కదా లేదండి బ్రెయిన్ లేదు ఆయనకి ఏదో మాట్లాడకూడదని వ్రతం పెట్టుకున్నాడే కానీ చేదస్తంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన ఈ అత్తగారు బాగా వడ్డిచ్చేస్తున్నది ఎంత వడ్డిచ్చినా చాలు అని అనడండి ఎందుకంటే మౌనం మాట్లాడకూడదు అన్న దగ్గర అది ఈ విధంగా అత్తగారికి తెలియదండి వీడియో ఈయన మౌనం పెట్టుకున్నాడని తెలియదు పెట్టుతుంటే లక్షణ కూర్చున్నాడు ఆఖరికి తింటున్నాడండి ఇంకొక నియమం పెట్టుకున్నాడు ఏమిటో తెలిసిన తిన్నది పెట్టింది పారాయకూడదండి పెట్టింది పారేయకూడదు ఇక ఆయన అవస్థ దేవుడికి తెలుసు అండి వారి అవస్థ మొ మొట్టమొదటి ఒక విస్తరంతా ఖాళీ చేశాడండి ఖాళీ చేస్తే మళ్ళీ అత్తగారు వడ్డిస్తున్నారు ఆహా అల్లుడి గారికి ఆకలి చాలా తీవ్రంగా ఉంది ఆ విస్తరంతా లేపేశాడు అని మళ్ళీ అత్తగారు కొత్తగా వడ్డించారు కొత్తగా వడ్డిస్తే చాలు అని అనడండి ఎందుకంటే మాట్లాడకూడదుగా అన్న దగ్గర అందువల్ల మళ్ళా అత్తగారు మళ్ళా కొండ మోస్తరు పెట్టారండి మళ్ళీ పెట్టింది పారాయకూడదుగా ఇక నెమ్మదిగా దాన్ని అంతా ఇక ఓవర్లోడ్ అయిపోయిందండి ఓవర్లోడ్ ఈ శరీరం బరువు ఎక్కిపోయింది ఆఖరికండి మళ్ళీ రెండోసారి విస్తర ఖాళీ చేస్తే మళ్ళీ అత్తగారు వడ్డిస్తున్నారు మూడవసారి చాలు నెల కదా ఆహా మౌనం మౌనం మాట్లాడకూడదు అందువల్ల ఈ విధంగా ఇప్పటికీ ఆఖరికండి అసలు లేవటానికే శక్తి లేక కింద పడ్డాడని కింద పడేటప్పటికి అత్తగారు ఏమిటి అల్లుడు గారు భోంచేస్తూ భోంచేస్తూ కింద పడ్డాడు ఏమిటి బరువు అండి బరువు ఎత్తి కూర్చోగలడా కింద పడ్డాడు కింద ఎవరికి తెలియ ఎందుకు పడ్డాడని అ్రింగ్ ది డాక్టర్ అన్నాడు బ్రింగ్ ది డాక్టర్ ఇంకా డాక్టర్ గారిని పిలిచునండి డాక్టర్ గారు చూచారండి నాడి ఏం లేదు మంచి కండిషన్లో ఉన్నాడు కానీ ఓవర్లోడ్ కేసు ఇది అన్నాడండి ఇది ఎక్కువ తిన్న కేసు ఇది అన్నాడు ఇంకేం లేదు చూసారా చాదస్తం కదా అయ్యా ఇప్పుడు ఎవరైనా కనుక మౌనం పెట్టుకుంటే వడ్డిచ్చేవారికి ఇట్లా చెయ్యరు చూపండి అయ్యా ప్లీజ్ స్టాప్ అని చెప్పి ఇంత మాత్రం చెయ్యి చెప్ప చూపకూడదండి కాబట్టి కొంచెం బ్రెయిన్ ఉపయోగించుకుంటారండి లేకపోతే ఛాదస్తంగా పరిణమించు దీన్ని చూసి అందరూ ఎక్కిరిస్తారండి విహేళం చేస్తారు ఏమయ్యా నువ్వు ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చి ఇటువంటి పిచ్చి పనులు చేసేదని కనుక వివేకం అది ఎంత వైరాగ్యం ఉన్నా ఎన్ని నియమాలు ఉన్నప్పటికీ డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ అంటే వివేకంగా కలగపోతే నాశనం అయిపోతాడండి మనుషుడు ఎందుకంటే మరొక రకంగా ప్రవర్తిస్తాడు తల్ల వ్యవహారాలు చేస్తుంటాడు కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ మొదటి నుంచి చివరి వరకు వివేకం అంటాడు బుద్ధియోగం అంటాడు ఆ బుద్ధియోగమును ఉపయోగించి మనం ఈ సాధనలన్నీ చేయాలండి లేకపోతే దాదాపు పిచ్చివారిలాగా ప్రవర్తన ఉంటుందండి కొన్ని కొన్ని అందుకనే ఆధ్యాత్మిక స్థితిలో ఎవరైనా ఉన్నతిని పొందాలంటే వైరాగ్యం చాలా గొప్పదే చాలా ఉపయోగమైంది కానీ ఎట్లా ఉపయోగించాలి వివేకంతో కూడి ఆ వశిష్ఠులు వారు చెప్తున్నారండి వైరాగ్యం అందరికీ కలుగుతుంది పెద్ద గొప్ప కాదని ఈ శ్లోకం చెప్తాడు భీభత్సం విషయం దృష్ణ్యతే ఏదైనా ప్రమాదాలు జరిగితే అందరికీ వైరాగ్యాలు ఇది పెద్ద గొప్ప కాదంటున్నాడు భీభత్సం విషయం దృష్ట్యా కోనామన విరే కానీ ఆ వైరాగ్యం గొప్పది కాదు సతాం ఉత్తమ వైరాగ్యం వివేకాదేవ జాయతే వివేకంచేత ఈ ప్రపంచం ఎన్నాళ్ళు ఉంటుంది నా కుటుంబం ఎంతకాలం ఉంటుంది వీళ్ళకే నాకు ఏమి సంబంధం నా నిజస్వ ఏమిటి అని చక్కని వివేకం చేత కనుక బాగా విచారించి ప్రాపంచిక వస్తువుల మీద వైరాగ్యం పొందితే అది పర్మనెంట్ గా ఉంటుందండి అట్లా కాకుండా ఏదో టెంపరీగా శ్మశాన వైరాగ్యం పురాణ వైరాగ్యం ఈ వైరాగ్యాలు పట్టుకుంటే ఏమైనా నిలుస్తాయండి కనుక కోనామన విరే సతాముగ్యం వివేకాదేవ జాయతే ఆ వివేకం ఒక ఆశ్రమంలో ఏం జరిగిందో తెలుసు ఒక శిష్యుడు ఉన్నాడండి గురువు గారు ఉన్నారు ఆ గురువు ఎక్కడో ప్రయాణం అయిపోతున్నాడు అంటే దూర ప్రాంతానికి ఏదో గ్రామాంతరం వెళ్తున్నాడు ఆ గ్రామా ఆ శిష్యుడు ఎటువంటి వాడు తెలుసు చక్కని సేవ చేస్తాడండి గురువు గారికి చాలా సేవ చేస్తాడు కానీ ఈ గురువు గారికి ఎక్కడో దూర ప్రయాణం గ్రామాంతరం వెళ్తున్నాడు ఆ గ్రామాంతరం వెళ్ళేటప్పుడు శిష్యుడిని పిలిచాడు నాయన కొంచెం హితోపదేశం చేయాలని చెప్పి నాకున్నది జాగ్రత్తగా నేను ఏ విధంగా చెప్తానో ఆ విధంగా ఆచరించనాడండి ఎవరిని శిష్యుడిని వెళ్ళేటప్పుడు చెప్పాడు ఏమిటో దృష్ణ ఈ ఆశ్రమంలో నువ్వు తప్ప ఇంకెవరు లేరు చాలా సామగ్రి ఉన్నది అనేక పాత్రలున్నాయి ఇంకా పుస్తకాలున్నాయి ఇంకా చాలా ఉన్నాయి వస్తువులు గుడ్డలున్నాయి నేను వెళుతున్నాను నువ్వు ఉన్నావు జాగ్రత్తగా ఉండు రాత్రిలో కొంచెం ఆ తలుపులు జాగ్రత్త అన్నాడండి రాత్రిలో తలుపులు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయినాడు ఎవరో గురువు గారు ఇక రాత్రి వచ్చిందండి రాత్రి వస్తే శిష్యుడు ఆలోచిస్తున్నాడు గురువు ఉపదేశం ఏమిటి తలుపులు జాగ్రత్త అన్నాడు మరి ఆ తలుపు ఇన్ని వస్తువులు ఆశ్రమంలో ఉంటే తలుపుల మీద పడ్డాడు మా గురువు తలుపుల్లో ఎంత ప్రామినెన్స్ ఉంది ఎంత ముఖ్యం తలుపులు మరి నా పాటికి నేను నిద్రపోతుంటే తలుపులు ఎవడైనా ఎత్తుపోతే కాబట్టి తలుపులు ఓడదీశాడండి ఓడదీసి తల తల కింద పెట్టుకుని పండుకున్నాడండి ఎందుకంటే ఇంపార్టెంట్ వస్తువు కదా అది మరి గురువుగారు తలుపులు జాగ్రత్త అన్నాడు అవి ఎవడన్నా కొట్టేస్తే ఎట్లా అనుకొని ఓడదీసి తల కింద పండుకున్నాడు దొంగలు శుభ్రంగా లోపలికొచ్చారు దొంగలు లోపలికొచ్చి అంత కొల్ల కొట్టుకుని పోయినారండి గురువుగారు వచ్చారు మరుసటి రోజు నాయన ఆశ్రమంలో అన్ని వస్తువులు బాగున్నాయా క్షేమంగా ఉన్నాయా జాగ్రత్తగా ఉన్నాయి తలుపులు జాగ్రత్తగా ఉన్నాయన్నాడు తలుపులు ఎవరు ఎత్తుకోలేదు ఎందుకంటే తల కింద పెట్టుకొని పండుకున్నాను బహు జాగ్రత్త కాపాడాను మీరు తలుపులు జాగ్రత్త అన్నారు అన్నాడు చూడండి ఏవైనా మెథడ్ ఉందా చెప్పండి అది అరే తలుపులు జాగ్రత్త అంటే ఏమిటి దాన్ని ముయ్యమని అర్థం అండి అంతేగాని తల కింద పెట్టుకోను కొంచెం వివేకం లేనిటువంటి శిష్యులతో గురువు పెద్ద బాధ అండి అది ఈరోజు పోనీ తన యొక్క పవిత్రత విషయం ఏమైనా ప్రయత్నిస్తారా లేదండి కేర్లెస్ గా ఉంటారు ఆ విషయం చెప్తున్నాను అవహేళ అవహేళ అంటే కేర్లెస్ గా జీవితం గడిపేస్తున్నారు ఏమి వాడి పట్టడం లేదండి భగవంతుడు గాని ఏదైనా మోక్షంగాని పెద్ద చిన్నా అనేటువంటిది లేదండి వారి విషయం చెప్తున్నాడు పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు జ్వలి జృహస్ జలిత అంటే ఒక ఇల్లు కాలిపోతున్నదండి ఆ ఇల్లు కాలిపోతుంటే ఒక ఆయన ఆ ఇంట్లో పండుకున్నాడు ఎట్లా పండుకున్నాడు తెలుసు గడ్డి గడ్డి పడక తారణస్య సంస్థరే తృణం తృణం అంటే గడ్డితో చేయబడినటువంటి పడక మీద పండుకున్నట్టండి ఎంత డేంజర్ చెప్పండి ఆ ఉపమానం చెప్పినాడు ఈ సంసారంలో ఈ ప్రపంచంలో వచ్చి పడి అవహేళన కేర్లెస్గా ఆ భగవద్గీక్ష ఎవరైనా ప్రయత్నించకుండా ఉంటే వారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఇల్లు కాలిపోతుంటే గడ్డి పడక మీద ఎవరైనా నిద్రపోతుంటే ఎంత డేంజర్ ఎంత ప్రమాదంలో ఉన్నాడు ఆ స్థితిలో ఉన్నాడు అంటాడు సంసారమి ఈ చిన్న చిన్న సుఖాల మీద పడతారు ఏమిటి నారాయణ ఎంత ఆనందకరమైనటువంటి ఫౌంటైన్ ఫౌంటైన్ ఆఫ్ బ్లీస్ ఆనంద సాగరం అనేటువంటిది తను సమీపంలో పెట్టుకుని ఈ రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్ ఈ ఇంద్రియ సుఖాల కోసం చిన్న చిన్న వాటి కోసం కాలక్షేపం చేస్తున్నారే అని విస్తుపోతున్నాడు అండి ఎవరు ఈ వశిష్ట మహర్షిత్ంతా పానాది కలి కో వారి పరిస్థితి ఉందంటే వ్రణే కీట వాసాధ్య అంటే కురుపు అండి మీద పెద్ద కురుపులేచింది ఏ దానిలోనండి అక్కడే పురుగులు చిన్న పురుగులు పుడతాయండి తెల్లగా ఉంటాయి ఆ పురుగులు ఎందుకు పుడతాయి తెలిసిన చీము ఆ కురుపులో ఉన్న చీము తింటూ ఉంటాయండి ఆ ఆ దృష్టాంతం చెప్పాడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో అజ్ఞానులు ఏ ప్రకారంగా ఉంటారంటే వ్రణంలో పురుగులు వలె ఆనందపడుతుంటారు ఈ పురుగు ఆనందపడటల్లా ఆహాహా బ్రహ్మానందం బ్రహ్మానందం ఈ చీముయ దరిద్ర చీము తిని ఎంత సుఖం ఎంత సుఖమో ఎట్లా అదే విధంగా పరమాత్మను గురించి తెలియనిటువంటి వారు అజ్ఞాన స్థితిలో ఉన్నవారు బంధ రాహిత్యం కోసం ప్రయత్నం చేయని వారు ఉంటారంటే వ్రణే పుండులో పురుగులు ఏ విధంగా జీవిస్తున్నాయో ఆ విధంగా బతుకుతున్నారు ఆ స్వల్పమైనటువంటి ఆ చీము తిని ఆహా అని మురిసిపోతున్నారు అంటాడు భస్మసార్ కాబట్టి వశిష్ఠుల వారు ఆఖరికి తేల్చింది ఏమిటంటే పెద్దలు చెప్పినటువంటి వాక్యము శాస్త్రములు చెప్పినటువంటి వాక్యములను చక్కగా విచారించి జీవితం క్షణికమని చెప్పి భావించి కొన్ని సాధనలు చేసి ఆ హృదయ పవిత్రత కలిగిందా లేదా డైలీ పరీక్షించుకుంటూ ఆ శుద్ధమైనటువంటి జీవితం గడపటమే నిజంగా మానవని యొక్క కర్తవ్యం ఈ జీవితంలోనే తరించడానికి ప్రయత్నం చేయాలి ఇక రాబోయే జీవితం ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి అమూల్యమైనటువంటి అవకాశం జార అనే వశిష్ఠుల వారిని చెప్పి ఆఖరికి విశ్వాసం ఒక్కడి చెప్పి విరమిస్తున్నాడు ఈరోజు విశ్వాసం ఫెయి అది ఆ ఫైత్తు కనుక లేకపోతే ఎవడు ఉన్నతిని పొందలేడు ఇప్పుడు గురువాక్యం దైవవాక్యం శాస్త్రవాక్యం ఇవన్నీ వింటారండి కానీ విశ్వాసం ఇది నిజము ఇది మమ్మల్ని తరింపజేస్తున్న పూర్ణమైన నమ్మకం వారికి లేకుండా ఉందండి శ్రీకృష్ణ పరమాత్మ నిన్ననే చెప్పాడండి నాయన అశ్రద్ధం అర్జున అశ్రద్ధతో హోమం చేసిన జపం చేసిన అసత్ ఇట్ హ్యాస్ నో వాల్యూ దానికి పెద్ద ఫలితం ఏ చూడండి అశ్రద్ధయా పార్వతండి పూర్వం పార్వతీదేవి శాస్త్రములన్నీ చదువుతున్నదట్టండి ఎవరు అమ్మగారు పార్వతి దానిలో ఒక వాక్యం వచ్చిందట ఏమిటంటే శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మన విద్యే అని వచ్చిందటండి శ్రీశైల శిఖరం శ్రీశైలం అంటే ఏమిటి మన భారతదేశంలో భారతమే కాదండి ఆంధ్రదేశం ఆంధ్రదేశంలో శ్రీశైలం మహాపుణ్యస్థలం కదా దాని గురించి ఒక వాక్యం శ్రీశైల శిఖరం దృష్ పునర్జన్మన విద్యతే శ్రీశైల శిఖరం చూస్తే జన్మరాహిత్యం మోక్షం కలుగుతుంది అని దాంట్లో ఉందండి పార్వతీదేవికి సందేహం కలిగింది ఇది నిజమా నిజమా నిజంగా జరుగుతుందా శ్రీశైల శిఖరం చూస్తే జన్మరాహిత్యం కలుగుతుందా అని సందేహం కలిగి భర్త అయినటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇదిగో శాస్త్రాలు ఇట్లా ఉంది నిజమా అని నిజమా అబద్ధం నేను చెప్పను చూస్తాం పదా మన ఇద్దరం వెళ్దాం భూలోకానికి ఆ శ్రీశైలం దగ్గరికి వెళ్దాం అక్కడ పరిస్థితి విచారిస్తాం సరిగా లగ్నం ఎప్పుడు పెట్టారు శివరాత్రి శివరాత్రి నాడు శ్రీశైలానికి తండోపతండంగా భక్తులు పోతుంటారండి దర్శనం కోసం సరిగా ఆ రోజు పెట్టుకున్నారు ప్రయాణం ఎవరు శివుడు పార్వతి ఇద్దరు వారి రూపాల్లో వెళ్తే అందరు కనుక్కుంటారనే మారు వేశారు ఏ వేషాలు తెలుసండి భర్త శివుడు బ్రాహ్మణుడు ముసలి బ్రాహ్మణుడు ముసల వృద్ధ వృద్ధ బ్రాహ్మణ రూపం ఈ భార్య వేషన్ తెలుసండి వృద్ధ బ్రాహ్మణి పెద్ద కుంకం పెట్టేసిందండి పెద్ద అర్ధన బిళ్ళ కుంకం బొట్టు పెట్టేసింది ముసలమ్మ లాగా ఇద్దరు కర్రలు పట్టుకున్నారు నెమ్మదిగా పోతున్నారు పోయిపోయి శ్రీశైలానికి పోయే రోడ్డును చూడండి దారి ఆ దారి పక్కన ఒక చెరువు ఉందండి చెరువు ఆ చెరువులో ఈ ముసలాయన దిగాడండి ఆ భార్య అయినటువంటి ముసలమ్మ ఒడ్డున కూర్చుంది ఈ ముసలాయన నీళ్లలో దిగాడు దాంతో నీళ్లు లేవండి ఒట్టి బురద బురద ఆ బురదలో దిగబడిపోయినాడు ఎవరి ముసలాయన కంఠం వరకు బురదలోనే ఉండిపోయినాడు ఈ బయటకు వచ్చున్న ఈ అమ్మగారు ఎవరు పార్వతి ఏడుస్తున్నదండి దారిలో అనేక మంది శ్రీశైల శిఖరాన్ని చూచి వస్తున్నారు కొందరు ఏమో పోతున్నారు ఊహ ఆ దారిలో వేల మంది పోవటం రావటం జరుగుతుంటే ఈ ముసలమ్మ అక్కడ కూర్చుని ఏడుస్తున్నది అయ్యో నా భర్త గారు బురదలో మునిగిపోతున్నాడు జీవితం అంతమైపోతుంది ఈ కుంకం చెరపాల్సి అని చెప్పి ఏడుస్తున్నదండి ఎవరు ఈ పార్వతి ఏమండి కొంచెం వారిని ఉద్దరించండి వారిని ముసలాయిని ఎవడికి పట్టింది ముసలివాడు ఎడ తిరిగి కొద్దిసేపట్లో పోతాడు వాడు అని ఏ ఒడు పట్టించుకోలేదండి పాప ఆయన బాధపడుతున్నాడు బురదలో ఎవరు ఆ ముసలాయన్ ఆఖరికి ఎంతమందో పోతున్నారండి ఒక లావాటు ఆయన అటు పోతున్నాడు యాత్ర శ్రీశైలం చూసిపోతున్నాడు ఏమండి రండి రండి మా భర్త గారిని కొంచెం ఉద్ధరించండి బురదలో పడిపోయినాడు అని ఆయన నడుం కట్టుకుని దిగుతున్నాడు కూర్చో నా భర్త గారిని కొంచెం ఉద్ధరించండి అని ప్రార్థన చేసింది ఎవరో ముసలమ్మ ఆయన నడుం కట్టుకుని దిగాడండి ఎవరిని ఆ ముసలాయన్ని తీయటానికి దిగబోతుంటే వెంటనే పార్వతి అన్నది ఏమండి మీలో ఏదన్నా మా భర్త మహాశుద్ధుడు మహాపవిత్రుడు మీలో ఏదన్నా పాప ఉంటే మాత్రం వారిని తాకకూడదు ఎవరైనా ఏవైనా పాపం ఉంటే వారిని తాకకూడదు అట్లాగైనా తాకారా ధ్వంసం అయిపోతారు మహా తేజవంతమైనటువంటి స్వరూపం మహాపవిత్రుడు మీలో ఏదన్నా పాప ఉంటే మాత్రం దిగబాకండి అరే రామా ఇప్పుడే ఏదో అబద్ధం మాట్లాడు నాలో పాపం లేకుండా ఎందుకుంటుందని ఆయన నెమ్మదిగా వెళ్ళిపోయినాడు బతికుంటే బలుసాకు ఈయన గనక తాకితే నేను చేస్తే అని మీరు ఈ విధంగా ఎవరు ఎవరైనా సరే నడుము కట్టుకుని దిగి దిగి ఆ ముసలాయన తీయటానికి వస్తే ఈ అమ్మగారు ఉంటుంది ఏమండి మీలో ఏదైనా పాప ఉంటే మాత్రం దిగబాకండి పాప ఉంటే మీరు చస్తారా తాకితే అన్నారు అందరూ ఏదో నేను ఈ పాపను చేశాను అయ్యా పాపాలు లేనివాడేవడండి అందుచేత అందరూ భయపడిపోతున్నారు మేము ఎక్కడ చేస్తామని ఆఖరికండి ఒక వేష్య చూడండి వేష్య వేష్య అంటే ఎవరు భోగందనమాట ఆమె శ్రీశైల శిఖరం చూచి వస్తున్నదండి ఆ అమ్మ చూచింది అయ్యో ముసలాయన బాధపడుతున్నాడే ఆయన ఏదో విధంగా బయటికి లాగాలని ఈ వేష్య అంటే ఈ భోగంది దిగిందండి దిగేటప్పుడు పార్త చెప్పింది అమ్మ మీలో ఏదన్నా పాపం ఉంటే మాత్రం తాకబా కానీ నాలో పాపం లేకుండా ఎందుకుంటుంది నా జీవితమే పాప జీవితం కానీ శ్రీశైల శిఖరం చూచాను ఇంకా నాకు పాపం ఎక్కడ అనేది అండి శ్రీశైల శిఖరం దర్శనం చేసుకొచ్చాను పాపం అంతా ధ్వంసం అయిపోయిందని చెప్పి ఆ ధైర్యంతో మాట్లాడేసిందండి ఎవరు వేష్య నేను నా జీవితమే పాపం పాపాన్ని మూటగట్టుకున్నాను కానీ అదంతా కూడా నాశనం అయిపోయింది దీనివల్ల శ్రీశైల శిఖరం దృష్టి అని చెప్పి చెప్పిందండి అప్పుడు ఆ ముసలాయన నెమ్మదిగా బయటికి వస్తాడండి ఆ నిజస్వరూపంతో ఇద్దరు ప్రత్యక్షం ఆ శివుడు పారతో అమ్మాయి ఇంతమంది భక్తులు శ్రీశైల దర్శనం చేసుకొస్తున్నారు ఒక్కళ్ళకైనా నా పాపం లేదు అని ఉన్నదా నేను ఇంకా నాలో ఇంకా పాపం ఉన్నదని ఏడుస్తున్నారే కాని ఈ వేస చూడండి ఎంత పాప జీవితం గడిపిందో ఆఖరికి ఆ శ్రీశైల దర్శనం చేసుకున్నాను శిఖర దర్శనం నాలో ఇంకా పాపం ఎందుకుంటుందని ఇంత ధైర్యం ఉన్నది కాబట్టి ఈ అమ్మగారికి ఈ వాక్యం మీద విశ్వాసం ఉన్నది ఏది శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ అనేక మంది పోతున్న విశ్వాసం లేదే శ్రద్ధ లేదే తమలో పాపం ఉంచుకుని దాన్ని పోగొట్టుకోటానికి మానవుడు ప్రయత్నం చేయటం అయ్యో నేను పాపిని పాపిని అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నారు ఈ అమ్మగారు పాపం చేసినా ఇవో ధైర్యం నేను పుణ్యమును సంపాదించాను భగవంతుని దర్శనం చేసుకున్నాను శివలింగానికి నేను అభిషేకం చేసినాను ఇక నాలో పాపం ఎక్కడుంటుంది అనేటువంటి ధైర్యంతో అమ్మగారు దిగారు వెంటనే శివులు వారు పార్వతికి నచ్చజెప్పారు అమ్మ ఆ వాక్యం పరమసత్యం కానీ అందరూ విశ్వాసంతో ప్రవర్తిస్తున్నారా లేదు కదా ఈ అమ్మగారు ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి గారి సద్గతి సద్గతి కలుగు చేయాలని ఇద్దరు కూడా ఆశీర్వదించి మరలా వెళ్ళిపోతారండి ఇది ఎందుకు చెప్పినానంటే భగవద్గీతలో కూడా శ్రద్ధ శ్రద్ధ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అనే చాలు చెప్పినారండి కనుక ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఏ విషయం మీరు విన్నా ఏ విషయం పెద్దల మనం గ్రహించినా వెంటనే విశ్వాసంతో ఇది పరమ సత్యం అని చెప్పినమ్మి ఓ దేవుడు ఉన్నాడు ఫ్రైట్ అంతే హ్యావ్ ఫ్రైట్ అబానైట్ భగవంతుడు ఉన్నాడు తప్పకుండా మోక్షం పొందగలం ఈ జీవితంలో మానవుడు తరించగలడు అనేటువంటి విశ్వాసం ఉండాలండి ఆ కనుక చేస్తే ఉద్ధారం పొందడు అని ఈ రోజు వశిష్ఠుల వారు నిర్వాణ ప్రకరణలో చక్కగా విద్యాధి పూర్తి చేశారు రేపు కూడా ఈ కార్యక్రమం ఈ వశిష్ఠగీత కార్యక్రమం జరుగుతుంది ఈరోజు సాయంత్రం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగమును కూర్చున్నటువంటి జరుగుతుంది ఇప్పుడు కృష్ణ భగవాను పూజ జరుగుతుందండి